జై దత్త యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం ఆరవ భాగం ఏ రకమైనటువంటి సంబంధము లేనటువంటి దైవానికి సహకారం చేస్తోంది క్రియను అంటగట్టడం ఏమాత్రం బాగాలేదు ఇంకో మాట రామచంద్ర కొంతమంది ఏం చేస్తారంటే జాతకాలు చూస్తూ ఉంటారు జాతకాలు చూసి నీకు ఆయుష్యం చాలా బ్రహ్మాండంగా ఉందా తొంభై ఏళ్లు పైగా ఉందని చెప్పేస్తారు ఇలాంటి జాతకాలు చెప్పడం చాలా పొరపాటు ఎందుకంటే అలా ఆయుర్దాయం దైవం వల్లే కలుగుతోందని దైవ బలం వల్లే ఈ ఆయుర్దాయం కలుగుతోందని వాళ్ళు నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకవేళ ఆయుర్దాయం ఉంటే నీ పూర్వకర్మ వల్ల ఆయుర్దాయం నీకు వస్తుంది తప్పితే దైవబలం వల్ల రాదు ఎందుకంటే దైవబలం వల్లే గనక ఆయుర్దాయం ఉంటుందని కనుక వీళ్ళు చెప్పేటైతే ఎవరికైనా తలకాయ నరికేసిన తర్వాత కూడా వాడు తొంభై ఏళ్ళు వచ్చేదాకా బతికిన సంఘటన ఒక్కటైనా ఉంటే అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి దైవవాద జాతకాలని మనం నమ్మచ్చు కనుక రామా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దైవాన్ని మనం తీసుకురావాల్సిన పని లేదు ఇంత ఎందుకయ్యా ఎదురుకుండా ఈ విశ్వామి మాత్రం మహర్షి నాడు చూసుకో ఈయన బ్రహ్మషత్వాన్ని స్వయంగా సాధించాడు ఎలా సాధించాడు దైవాన్ని ఆశ్రయించి దైవం యొక్క అనుగ్రహంతో సంపాదించాడా ఏంటంటే ఏ విధిగా బలం చేసి సంపాదించాడా అదేం లేదా అపారమైనటువంటి పురుష ప్రయత్నం చేసి దాంతో సాధించాడు ఆయన దైవాన్ని అసలు లెక్కే చేయలేదు ఆయనే కాదు మాపోటి వాళ్ళని కొంతమంది వాళ్ళ ఆకాశగా మనం చేస్తున్నాం ఎన్నో శక్తులు చూపిస్తున్నాం ఇవన్నీ కూడా మాకు వచ్చాయి దైవశాన్ని వచ్చినాయా ఎవి కాదు సంవత్సరాల తరపడి యుగాల తరపడి అనేకమైన అఖండమైన తపస్సులు చేసి కృషి చేసి కృషికి ఫలితంగా ఇవాళ ఈ విద్యను మేము ఇలా ఎన్నైనా ఉదాహరణ చెప్పుకోవచ్చు కనుక రామా ఎండిపోయిన వేరు మొక్కలైనా కొంత శక్తి ఉంటుందేమో గానీ ఈ దైవం అనే దాంట్లో ఏమీ శక్తి లేదు సకల కారణ కార్య వివర్జితం నిజ వికల్పవశాదుపకల్పితం తమనపేక్ష హితైవమ సన్మయం శయశుభాషయ పౌరుషముత్తమం అన్నాడు ఆయన ఓ శుభాశయ మంచి ఆశయాలు కలిగినటువంటి ఓ రామా ఈ దైవానికి కారణం లేదు కార్యమూ లేదు ఇది కేవలం కొందరి ఊహల వల్ల పుట్టిందయా అందుచేత కేవలం శూన్యాకారమైనటువంటి ఈ దైవాన్ని నువ్వు పూర్తిగా ఉపేక్ష చేసి అంటే దాన్ని లెక్క చేయబోకు అసలు దాని గురించి ఆలోచించబోకు ఉత్తమమైనటువంటి పురుష ప్రయత్నాన్ని నువ్వు ఆశ్రయించు గట్టిగా నొక్కి చెప్పాడు ఇంత దీర్ఘంగా తార్కికంగా ఉపదేశం చేశాక వశిష్ట మహర్షి కొంచెం ఊపిరి పిల్చుకుని ఒక నిమిషం ఆగాడు వెంటనే రాముడు ఒక గడ్డురాయ వంటి ప్రశ్నిసాడు ఏమంటే గురుదేవా ఒకసారేమో మీరు దైవం అసలు లేనే లేదు లేదు లేదు అంటారు మరోసారి మనిషి పాదజన్మల్లో చేసుకున్న కర్మ పేరే ఉంటారు ఇప్పుడు ఇంతకు మీరు అసలు దైవం అనేది ఉందని ఒప్పుకున్నట్టదని చెప్పినట్ట అదీగాక మీరు ఇందాక చెబుతూ పూర్వజన్మ కర్మ ఇప్పటి కర్మ ఒక్కోసారి పరస్పరం విరోధులుగా ఉంటాయని పొట్టేళ్ళలాగా కొట్టుకుంటూ ఉంటాయని చెప్పారు నాకు ఆలోచించగా ఇక్కడ సందేహం వస్తోంది ఈ జన్మలో మనిషికి కొన్ని అభిరుచులు కొన్ని ఆకాంక్షలు ఇటువంటివన్నీ కలిగాయంటే అవన్నీ కూడా వాడి యొక్క పూర్వజన్మలో వాడు చేసుకున్న కర్మలు వస్తాయి కదా అలాంటప్పుడు ఇవాళొచ్చేటువంటి అభిరుచులు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకే ఫలితంగా వస్తున్నప్పుడు ఆ పూర్వజన్మ కర్మలకు ఇవాంటి ప్రవృత్తులకు విరోధం ఎందుకు సంభవిస్తుంది కొన్ని సందర్భాల్లో మానవుడికి పూర్వకర్మ ప్రస్తుత కర్మ రెండూ కూడా అవదాన కోటికి అనుకూలంగా ఉంటాయని చెప్పారు అంటే పూర్వకర్మను బట్టి వాటి స్వభావాలు అభిరుచులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట మీరు ఒప్పుకుంటున్నారు ఆ స్వభావాలను బట్టి వాడు జ ఈ జన్మలో నడుస్తూ ఉంటాడని మీరు చెప్తున్నారు అది ఒప్పుకున్నట్లయితే వీడు ఇవాళ ఈ జన్మలో చేసే పనులన్నీ కూడా పూర్వజన్మల్లో వీడు చేసినటువంటి కర్మలకు ఫలితంగానే వస్తున్నాయని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా అలా అయితే మానవుడికి ఇంకా స్వాతంత్రమేది స్వాతంత్ర్యం అనేది ఏదైనా ఉన్నట్టయితే కదా వాడికి నువ్వు పురుషకారం చేయి పురుషకారం చెయ్యి అని చెప్పాలి స్వాతంత్యం లేని వాడికి నువ్వు పురుష ప్రయత్నం చేయవయ్యా పురుష ప్రయత్నం చేయవయ్యా అని ఒకటే చెవిలో పోలితే వాడు ఏమిటి ప్రయోజనం వాడికి అదిగాక లోకంలో పెద్దల వ్యవహారంలో దైవం అనేది ఒకడు ఒక ప్రసిద్ధి ఉంది దానికి మీరు దాన్ని అంగీకరిస్తున్నారా అంగీకరించడా లేదా ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా వద్దు తేచి నిష్కర్షగా ఒక మాడి చెప్పేయండి అన్నాడు ఎప్పుడైతే రాముడు ఇంత నిష్కర్షగా నెగ్గీసి అడిగేశాడో వశిష్ఠ మహర్షి కూడా ఏమన్నా నువ్వెంత నిష్కర్షగా అడిగావో నేను అంత నిష్కర్షగానే చెబుతానయా కొంచెం జాగ్రత్తగా విను ఏమిటంటే ఒక నీ దగ్గరికి వచ్చి ఆకాశం అంటే ఎలా ఉంటుందండి అని అడిగాడు నువ్వేమన్నావు అంటే అది నీలంగా ఉందయ్యా అన్నావు ఆకాశం నీలంగా ఉంది అన్నారు ఆకాశం ఏదైనా వస్తువు అది నీలంగా ఉండటానికి కాదు కదా మరి కాకపోతే నీలంగా ఉంది ఎట్లా అన్నావు అంత మరి తెలివి నువ్వు తెలియ తొక్కవాడు కాదు అబద్ధం చెప్పాలనే దృష్టిలో లేదు కానీ లోకంలో అందరూ సామాన్యంగా దృష్టితో చూసినప్పుడు వాళ్ళు నీతో అడుగుతున్నప్పుడు లోకంలో అందరూ సామాన్యంగా మాట్లాడుతూ కనుక వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు కూడా సామాన్యంగానే మాడాలి అంతేగాని వాళ్ళు ఏదో సామాన్యంగా మాట్లాడుతుంటే నువ్వేదో మహాపండితుండనుకుని తర్కమంతా అలకపోసూ మాట్లాడకూడదు లోకులు సామాన్యంగా అంత పరిశీలించరు ఆ సామాన్యుల దృష్టితో ఆకాశం నీలంగా ఉందని నువ్వు కూడా ఉంటావు ఎందుకని నువ్వు కూడా ఆ సామాన్య దృష్టినే పట్టుకుని ఆ మాట ఉంటావు వాడు ఉన్నటువంటి గట్టిగా నెగ్గదీశా అనుకోండి ఏమిటండి ఆకాశం నీలంగా ఉందంటారు ఏమిటి అదన్న వస్తువా అని అడిగాడు అనుకోండి అప్పుడు ఆకాశం అనేది అసలు లేనేలేదయ్యా అది శూన్య వస్తువు మేఘాలు మొదలైన వాటి యొక్క కాంతి ఆ సూర్యకిరణాల యొక్క కాంతి ఇవన్నీ కూడా సంక్రమించడం వల్ల దూరంగా ఏదో నీల కాంతి ఉన్నట్టు నీకు కనిపిస్తుంది అలా దూరంగా కనిపించడం తప్పితే అక్కడ నిజంగా అక్కడ ఏమీ లేదు ఆ రంగు ఆకాశాన్నిదే నువ్వు భావిస్తూ ఉంటావు పరమార్థంలో మాత్రం ఆకాశానికి ఏ రూపము లేదు ఏ రంగు లేదు అని నువ్వు చెబుతావు ఇప్పుడు ఆకాశం నీలంగా ఉందని చెప్పింది నువ్వే ఆకాశానికి ఏ రూపము లేదని చెప్పింది నువ్వే ఈ రెండింటిలో ఏది సత్యం అంటే ఏం చదువుతావు ఏదో ఒకటే సత్యం అంటావు ఒకడేదో రెండింది చెప్పేవయ్యా అని ఏం చదువుతావు ఏం చెబుతావంటే లోక దృష్టిని తీసుకుని మొదటి మాట చెప్పానయ్యా తర్క దృష్టిని తీసుకుని పరమార్థమైన సత్యాన్ని చెప్పాలంటే ఆకాశానికి ఏ రూపం లేదని చెప్పానయ్యా అంటావు అలాగే నేను కూడా దైవ గురించి మాట్లా నా సిద్ధాంతంలో దైవం అనేది ఆకాశం వంటిది దైవమాకాశ రూపం హీ కరోతి నరోతి చ దైవం ఆకాశ రూపం నువ్వు చెప్పే ఆకాశం ఎటువంటిదో ఈ దైవం కూడా అటువంటిదే మా దృష్టిలో అది కరోతి ఒక దృష్టితో చూస్తే చేస్తుంది ఒక దృష్టితో నరోతి చా అదే దైవం అనేది లోకంలో ఎవరికి ఏమీ చేయదు చేయకుండా ఉండదు ఇదేమిటయ్యా అంటావా వివేక దృష్టితో చూసినప్పుడు ఏమీ చేయదు వివేకం లేనటువంటి కేవలమైనటువంటి మూర్ఖ దృష్టితో అల్పజ్ఞ దృష్టితో లౌకిక దృష్టితో చూసినప్పుడు అప్పుడు ఏదో కొంత చేస్తుంది అది లోకంలో దైవం ఉందనేటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు దాని గురించి పూర్వం చెప్పా ఎవరికైనా ఒకడికి అనుకోని లాభమో అనుకోని నష్టమో కలిగితే దానికి ఈ లోకంలో ఏ కారణాన్ని కనిపెట్టలేక ఇంకా లోపలికి పోయిపోయి వెతుకుతూ ఉంటారు అలా వెతగ్గా వెతగ్గా వాళ్ళకి పూర్వజన్మలో వీడు చేసిన కర్మల మీద గమనింపు వస్తుంది అప్పుడు వీడు పూర్వంలో ఫలానా కర్మ చేశాడయ్యా ఆ చేసిన కర్మ వల్ల ఇవాళ ఇటువంటి ఈ ఫలితాన్ని పొందుతున్నాడయ్యా అని వాళ్ళు గ్రహిస్తారు గ్రహించి ఆ పూర్వకర్మకి దైవం అని పేరు పెడుతూ ఉంటారు కనుక ఆ దృష్టితో చూసినప్పుడు పురాకృత కర్మ దైవం ఈ రెండు కూడా అవదానికి పర్యాయ పదాలే తప్పితే వేరే కాదు అంటే ఒకే వస్తువుకి రెండు పేర్లు అంతే ఇకపోతే దైవాన్ని ప్రశంసిస్తూ అక్కడక్కడా కొంతమంది శాస్త్రాల్లోనూ కొన్ని యొక్క పుస్తకాల్లోనూ పెద్దలు చెప్పే వాక్యాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి అవన్నీ ఎందుకు వచ్చినాయ్యా అంటే నీకు ఉందాక నేను చెప్పా దైవం ఆశ్వాసన మాత్రం అని హృదయం తేలికబడినటువంటి వాళ్ళకి అంటే హృదయంలో గాంభీర్య వాళ్ళకి మరి కొంచెం చపటగా ఉండే వాళ్ళకి వాళ్ళని ఓదార్చింది కోసం కష్టాలు వచ్చినప్పుడు ఓదార్చింది కోసం ఆ పదాన్ని ఉపయోగిస్తూ అంతేగాని అవి నిజంగా నిష్కర్ష మాటలు కావు ఇదే నా నిశ్చయం అని చెప్పి వశిష్ఠ మహర్షి అంత చెప్పేశాడు అయితే రాముడు తక్కువవాడు కాదు ప్రతి పదము కూడా అత్యంత జాగ్రత్తగా ఆలోచిస్తూ లోపల హృదయంలో మననం చేసుకుంటున్నాడు అప్పటికప్పుడే ఆయన వెంటనే ఇంకో ప్రశ్న వేశాడు రాముడు ఏమంటే గురుదేవా అలా అయితే పురాకృత కర్మ దైవం రెండు పర్యాయ పదాలే అంటున్నారు అంటే దైవం ఉందని మీరు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు మరి ఇందా నుంచి దైవాన్ని తిట్టిపోస్తున్నారు ఎందుకు అసలు లేనే లేదంటారు ఏమిటి అన్నాడు అనేవి విశిష్ట మహర్షి ఈ మాట ఆయన ఒక నవ్వి రామా మంచి మాట అడిగేశావు నేను ఏ దృష్టితో ఈ రెండు మాటలు అంటున్నానో ఇంకొంచెం వివరిస్తాను విను పూర్వకర్మే విధి అని మాట చెప్పాను నిజమే అయితే కర్మ అంటే ఏమిటని అడిగావా నువ్వు అడగకపోయినా పూర్వం నీకు చెప్పా మళ్ళీ ఇంకోసారి చెబుతావు విను కర్మ అంటే ఏమిటి ఇది పని పని అంటే ఏమిటి స్పందన ఇందాక చెప్పా ఆ స్పందనని విశ్లేషణ చేశాను నీకు ఇందాక స్పందత్రయము అని చెప్పా వాటిలో ఇంద్రియస్పందము అని ఒక పేరు చెప్పా ఇంద్రియస్పందం అంటే యొక్క రిజల్టే పని దాని యొక్క ఫలితమే పని కనుక ఇంద్రియ స్పందం అన్నా పని అన్నా ఇంచుమించుగా ఒకటి దాని వెనకాలేముంది ఇంద్రియ స్పందానికి వెనకాల మనస్పందం ఉంది దాని వెనకాలేముంది సంవిత్ స్పందం ఉంది ఈ రెండు స్పందాలు ఉన్నాయి ఈ రెండు కూడా విశ్లేషణ కోసం రెండుగా విడదీసి చెప్పాను తప్పితే మనస్పందం అన్నా సంవిత్ స్పందమన్నా బాగా దగ్గర దగ్గరవే సంహితి స్పందం అంటే చిత్తవృత్తిలో స్పందం అని చెప్పా చిత్తవృత్తి అంటే అది మనస్సులో భాగమే కదూ అంచేత ఈ నిజానికి రెండు కూడా మనస్సులోని భాగాలే కనుక ఇంద్రియ స్పందానికి వెనుక ఏముందయ్యా అంటే అది మనస్సే దీన్నే మరో చెప్పి చూస్తే ఏమవుతుంది కర్మ వెనుక ఏముందయ్యా అంటే అది మనస్సే అని తెలియంది మరి మనస్సంటే ఏమిటి వేదం చెబుతోంది తన్మనోకుత ఆత్మన్వి శ్యామితి అంది అంటే పరమాత్మ అనేటువంటి ఒక సత్యవస్తువు ఉంది ఆ పరమాత్మ అనేటువంటి సత్యవస్తువు యొక్క వివర్తమే మనస్సు అని ఈ వాక్యంలో భావం వివర్తమంటే ఏమిటి భ్రాంతి వల్ల తాడును చూసి పాము అనుకున్నాం కదా ఒకప్పుడు అలాంటి చోట్ల భ్రాంతి వల్ల పుట్టినటువంటి వస్తువులను వివర్తము పిలుస్తారు అంటే నిర్వచనంగా చెప్పట్లా ఊరికి నీకు అర్థమయ్యేందుకోసం చెబుతున్నా ఇక్కడ నేను వివర్తం అంటే ఏం చేశానమాట భ్రాంతి వల్ల జన్యమైనటువంటి భ్రాంతిజన్యమైన వస్తువును వివర్త వస్తువు అని పిలుస్తారని చెప్పాం కనుక ఏదైనా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వివర్త విధానంలో కనుక ఏదైనా ఒక వస్తువు పుట్టినట్లయితే అవన్నీ కూడా అసత్య వస్తువులే అవుతాయి అంటే ఎంత మాత్రము లేని వస్తువులు అవుతాయి పాము భ్రాంతి కలిగేటప్పటికీ ఆ పాము అసత్య వస్తువు అది నిజమే కానీ అసత్యమైనటువంటి ఈ పాము అనేది మనకు కనిపించాలంటే అక్కడేమి ఉండాలంటే సత్యమైన తాడు ఒకటి ఉండాలి అంతేకాదు అలాగే మనస్సు అనేది వివర్తం అని చెప్పుకున్నాం మనస్సు అనేది వివర్తమైతే భ్రాంతి రూపమైనటువంటి వివర్త రూపమైనటువంటి మనస్సు అనేటువంటి ఒక వస్తువుని అనుభవంలోకి రావాలంటే దానికి ఆధారంగా ఏముండాలి ఒక సత్య పదార్థం ఉండితిరాలి ఇక్కడ ఏమిటా సత్య పదార్థం అంటే పరమాత్మే ఆ సత్య పదార్థం ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక సత్య పదార్థం పరమాత్మ నిజంగా ఉన్న వస్తువు పరమాత్మ పరమాత్మ మీది నుంచి వివర్త రూపంగా మనస్సు ఉద్భవించింది మనస్సు యొక్క పరిణామ రూపంగా ఈ కర్మ ఉద్భవించింది ఈ కర్మకే దైవం పేరు పెట్టాం మేము ఇప్పుడు చెప్పులు దైవం అనేది సత్య వస్తువ అసత్య వస్తువ దైవం అంటే కర్మ కర్మ అంటే మనస్సు యొక్క ఫలం మనస్సు అంటే వివర్తంతో పుట్టింది అంటే అసత్య వస్తువు అసత్యమైన మనస్సు వల్ల అసత్యమైన కర్మ పోడితే దానికి పేరు పెట్టాము మరి ఇప్పుడు ఈ విధి అనేటువంటి పూర్వకర్మకి మరో రెండవ పేరినటువంటి విధి నిజంగా ఉన్న వస్తువా లేని వస్తువా అది లేని వస్తువే కదా లేని వస్తువులోంచి పుట్టే వస్తువు లేని వస్తు కదూ అందుచేత దైవం లేనేలేదు అని గట్టిగా చెప్పేశాం మేము తాడును చూసి పాము భ్రమించిన చోట నిజంగా సత్య వస్తువేది తాడే కదూ ఆ తాడునే వాడు భ్రాంతి దశలో పాముని పిలుస్తున్నాడు అలాగే నిజంగా ఉన్నది పరమాత్మ ఆ పరమాత్మనే భ్రాంతి దశలో ఉన్నటువంటి జీవుడు మనస్సని పిలుస్తాడు దాన్నే మరొకప్పుడు కర్మని పిలుస్తాడు దాన్నే మరొకప్పుడు దైవం పిలుస్తాడు ఇలా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు తప్పితే అది సత్యవస్తువు కాదు పామునుకుని అరిచినట్లుగా ఈ కర్మను ఈ మనస్సును చూసి వాడికి లోబడి మానవుడు ఏవేవో పనులు చేసేస్తూ ఉంటాడు దీనివల్ల ఏదో జరిగిపోతూ ఉంటుంది తాను దేని చూసి భ్రాంతిలో పడ్డాడో ఆ మనస్సు వల్లే ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు పనులు చేసి చేసి చేసి చేసిన ఫలితాలు పొందుతూ ఉంటాడు భ్రాంతి వల్ల చేసిన పనులే భ్రాంతి వల్ల చేసినటువంటి పనుల వల్ల భ్రాంతి వల్ల వచ్చేటువంటి ఫలితాలను పొందుతూ ఉంటాడు ఈ పనులు చేయకపోతే ఈ ఫలితాలు రానే రావు మనం ఇప్పుడు దశలో ఉన్నాం భ్రాంతి దశలో ఉన్నాం భ్రాంతి దశలో ఉండి విచారణ చేస్తున్నాం భ్రాంతి దశలో ఉండి భ్రాంతి దశాజంజమైన ఫలితాల కోసం అన్వేషణ చేస్తున్నాం అందుచేత ఈ దశలో వీడేం చేయాలి కృషి చెయ్యాలి అందుకే నేనేం చెప్పానంటే సత్ఫలితాల కోసం సత్కార్యాలు చేయమని చెప్పాం దీనినే పురుషకాలమని పురుష ప్రయత్నం అని మేము పిలిచాం అంచేత ఈ భ్రాంతి దశలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం కోసం ఈ భ్రాంతి దశలో ఉన్నటువంటి మానవుడు చేయవలసినటువంటి కృత్యాన్ని చెప్పడం కోసం పురుషకారం చేయమని చెప్పాను తప్పితే ఈ పురుషకారం ఈ కర్మే అంటే ఈనాటి ఈ కర్మే సర్వాత్మన సత్యవస్తు అనే దృష్టితో మేము చెప్పలేదు అలాగే కర్మ అనేది ప్రాక్తన కర్మ అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మకి దైవం పేరు పెట్టాం అది సర్వాత్మన అసత్య వస్తువు అయినటువంటి మనస్సు యొక్క క్రియారూపం గనక అంటే మనస్సులోంచి జన్యమైన వస్తువు గనక ఆ మనస్సు అనేది పరమాత్మలోంచి వివర్త రూపంగా వచ్చినటువంటి అసత్య వస్తువు గనక అది పూర్తిగా అసత్య వస్తువే గనక సిద్ధాంత స్వరూపంలో విధి అనేది ఎంత మాత్రం లేనే లేదు అని చెప్పేశాం వ్యవహారిక దశలో విధి అనేది ఉందయ్యా నీ పూర్వకర్మయే విధి అని చెప్పాం కనుక ఈ రెండు రకాల సమన్వయం అయిపోయిందయ్యా ఎట్లా అయితే నువ్వు ఆకాశ విషయంలో రెండు రకాలుగా చెప్పావో అలాగే మేము కర్మ విషయంలో విధి విషయంలో రెండు రకాలుగా చెబుతున్నాము ఇది యుక్తియుక్తమే అని వశిష్ట మహర్షి మనకి వివరించాడు ఈ సమాధానం రాముడు ఒక కొత్త ప్రశ్నలు ఎవదేశాడు గురుదేవా మీరు చెప్పిన ప్రకారంగా ఏం కనిపిస్తోందంటే నేను భ్రాంతికి లోనైపోయా భ్రాంతికి లోనైపోయి ఈ మనస్సు సత్యం అనుకుంటున్నా సత్యం అనుకుని ఈ మనస్సు యొక్క మోహంలో పడిపోయాను ఎప్పుడు పడ్డాను ఎప్పుడో ఎన్ని జన్మలో అనాది జన్మలో ఎప్పుడు పడ్డాను తెలియదు నాకు అలా ఎన్నో జన్మలుగా ఈ మనస్సు యొక్క మోహానికి లోబడి ఈ మనస్సు చెప్పినట్టుగా కర్మలు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఇవాటి నా పరిస్థితి ఏమిటి నేను పూర్తిగా మనస్సు యొక్క స్వాధీనంలోనే ఉండిపోయాను ఇది నా పరిస్థితి ఇలా నేను పరాధీనున్నై ఉంటే దీనున్నయి ఉంటే ఈ మనస్సు నాలో ఉన్న పూర్వవాసనలు ఎట్లా ఆడిస్తే అలా ఆడవలసిన కదా నేను ఈ మనస్సు ఏం చేస్తోంది ఇవాళ నాలో నా పూర్వకర్మల్లో కర్మల్లో ఏ వాసనలు ఉన్నాయో వాటిని బట్టి ఆడిస్తోంది మనస్సు నన్ను అది ఎట్లా ఆడిస్తే అట్లా ఆడవలసిన వాడు నేను మరి ఈ జన్మలో నాకు స్వాతంత్యం ఎక్కడుంది ఏ స్వాతంత్ర్యము లేకపోతే మీరు నన్ను పట్టుకుని పురుషకారం చెయ్యి పురుషకారం చెయ్యి అని ప్రాణం తీస్తే నేనేం చేయగలను అని అడిగాడు వశిష్ఠ మహర్షి సమాధానం చెబుతున్నాడు రామా నువ్వు బాగా లోతుగా ఆలోచిస్తున్నావు కానీ ఒక రహస్యాన్ని పట్టుకోలేకపోతున్నావయా కొంచెం జాగ్రత్తగా చెబుతా విను పూర్వజన్మ వల్ల ఈ జన్మలో కొన్ని ఫలితాలు నీకు వస్తున్నాయి ఆ ఫలితాల మీద నీకు స్వాతంత్యం లేదు అయితే ఆ ఫలితాలు కాకుండా రాబోయే జన్మలో నువ్వు ఏ ఫలితాలను అనుభవించాలనుకుంటున్నావో అలాంటి ఫలితాలను సాధించడానికి అనుకూలమైన కర్మను చేసేందుకు ఈ జన్మలో నీకు సంపూర్ణంగా స్వాతంత్యం ఉంది ఇది శాస్త్ర రహస్యం ఈ శాస్త్ర రహస్యాన్ని వదిలిపెట్టినట్టయితే నీకు కర్మరహస్యం పట్టనే పడదు ఈ శాస్త్ర రహస్యాన్ని పట్టుకో ఏ మానవుడో కూడా సత్కర్మ చేయడానికి నాకు స్వాతంత్యం లేదు అనకూడదు అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు చేసే సత్కర్మ ఇప్పుడే ఫలితం ఇవ్వాలంటే కుదరకపోవచ్చు ఎందుకని దీనికి నీ వెనుకటి పాపాల ఫలితం అడ్డుపడవచ్చు ఇవాళ్ళ అంతేగాని రాబోయే జన్మల్లో రాబోయే సత్ఫలితం కోసం ఇవాళ నువ్వు చేసేటువంటి సత్కర్మ చేయడానికి నీకు స్వాధంత్యం లేకపోవడం అనే మాట ఎంత మాత్రం లేనేలేదు రామా ఇది సామాన్య విషయం నీ వ్యక్తిగత విషయంలోకి వచ్చేపడికి ఏం జరుగుతుంది నువ్వు మంచి కుటుంబంలో పుట్టావు విద్యావంతుల కుటుంబంలో పుట్టావు ధనవంతుల కుటుంబంలో పుట్టావు దీన్ని బట్టి నీ యొక్క పూర్వకర్మ మంచి పనులు చేయడానికి అనుకూలంగా ఉంది అని అర్థమవుతోంది మనకిప్పుడు నీ యొక్క పూర్వజన్మ కర్మ వాసనలు కూడా అంటే నీ పూర్వజన్మ కర్మల వల్ల నీ మనస్సులో ఏర్పడినటువంటి అభిరుచులు కూడా అంటే వాసనలు అంటే ఏమన్నా కొత్త పోదు అనుకుంటాం అందుకోసం చెబుతున్నాం అభి నీ మనస్సులో ఇవాళ పుట్టినటువంటి అభిరుచులు కూడా దీనివల్ల పుట్టే అభిరుచులు నీ పూర్వకర్మ వల్ల పుట్టాయి అటువంటి అభిరుచులు కూడా నిన్ను సత్కర్మకే అనుకూలంగా చేస్తున్నాయి అని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఊహించాలి ఇలాంటి పూర్వకర్మ దుష్ట ఫలితాలకి అడ్డుపడుతుంది కానీ సత్ఫలితాలకి మాత్రం అడ్డుపడదు ఎందుకని దాని యొక్క ఆనుకూల్యంతా అలా ఉంది అలాంటి అనుకూల జన్మలో ఉన్నప్పుడు కూడా సత్కర్మలు చేయడానికి మాకు స్వాతంత్యం లేదు అనే సిద్ధాంతం చెప్పినట్లయితే ఈ కర్మలు చేయాలి ఆ చేయాలి అని చెప్పేసి కర్మబ్రహ్మ శాస్త్రం అదే అంటే వేదంలో కర్మకాండన్ని విధించేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అంటే కర్మకాండను విధించేటువంటి భాగం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా వ్యర్థమే అయిపోతుంది అంటే వేదంలో కొంత భాగం నిరర్థకం నువ్వు చెప్పినట్టు అవుతుంది అంటే వేదానికి అప్రమాణ్యాన్ని తీసుకొచ్చినట్టు అవుతుంది అది తప్పు అంచేత ఇందాకేం చెప్పామంటే రాబోయే జన్మల ఫలం కోసం ఈ జన్మలో కర్మ చేసే స్వాతంత్ర్యం నీకు ఉంటుంది అని చెప్పేశా మేము నీ పూర్వజన్మ వాసనంతా కూడా సత్కర్మలకు అనుకూలంగా ఉంటుందని ఇవాళ మనం గ్రహించాం కదా విశ్లేషణ వల్ల అలా అనుకూలంగా ఉందని గ్రహించాం కదా అని ఇక చేతులు ముడుచుకుని మనం కూర్చోవాలా అలా కూర్చుంటే రాబోయే జన్మల్లో సత్ఫలితాలు వస్తాయా ఇంట్లో అన్నీ ఉన్నాయండి ఒంట్లో ఒక కూడా బాగా ఉందండి కానీ అన్నం వండుకోవండి వండుకోకుండా అట్ట బిగిన్స్ కూర్చుంటామండి కూర్చుంటే ఆకలి తీరుతుందా అలాగే నీకు అనుకూలమైనటువంటి పూర్వవాసన ఉన్నా సరే ఉత్తమమైనటువంటి పురుష ప్రయత్నం చేసి తీరవలసిందే అని చెప్పాం మేము అందుచేత ఈ రెంటికి సమన్వయం చేసినట్టయితే నీకు ఏ రకమైనటువంటి విరోధం ఉండదు రామా ఇక నీ విషయాన్ని పక్కన పెట్టి జనసామాన్య విషయానికి వచ్చి చూస్తే అంటే చర్చ అనేది అందరికీ కలిపి చేయాలి కదా అని చెప్పి జనసామాన్య విషయానికి వచ్చి చూసినట్లయితే పూర్వజన్మ వాసనలు అంటే పూర్వజన్మ సంస్కారాలు అని అర్థం సంస్కారాలు అంటే పూర్వకర్మ వల్ల ఈ జన్మలో మనస్సులో కలిగేటువంటి భావాలు అవి రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి ఒకటి శుభవాసన రెండవది అశుభవాసన ఒకవేళ నీకు శుభవాసనలే గనక వారసత్వంగా సంక్రమించి వచ్చినట్లయితే నువ్వు త్వరగా మోక్షాన్ని చేరుకోగలుగుతావు అలా కాలేదు ఒకవేళ అశుభవాసనలే నీకు సంక్రమించి వచ్చాయి అలా అయితే ఏం జరుగుతుంది అవి నిన్ను సంసార బంధంలోకి అధికంగా తోస్తూ ఉంటాయి అప్పుడు నువ్వు వాటిని బలాత్కారంగా జయించాలి దానికోసమే నువ్వు ఈ జన్మలో మంచి వాసనలు సంపాదించుకోవాలి అంటే మంచి కర్మలు చేయాలి అదేమిటండి వెనకాల జన్మల నుంచి వారసత్వంగా వచ్చి పడుతున్నటువంటి దుస్సంస్కారాలు ఇప్పుడు నేను వద్దంటే అగుతాయా ఇప్పటి నా ప్రయత్నాలకి అవి లొంగుతాయా అంటావేమో ఇక్కడ రహస్యం ఉంది శాస్త్ర రహస్యం ఏమిటంటే పూర్వ సంస్కారాలన్నీ కూడా విత్తనాల వంటివి శాస్త్ర రహస్యాలు కన్నా తెలుసుకోబోయినట్లయితే ఉరికిన పై పై సూత్రం మాట్లాడుంటే అర్థం కావు పెద్దల దగ్గర రహస్యాలు తెలుసుకోవాలి ఇక్కడ రహస్యం ఏంటంటే పూర్వ సంస్కారాలన్నీ కూడా విత్తనాల వంటివి విత్తనాలు ఏం చేస్తాయి వాతావరణం అనుకూలిస్తేనే మొలకెత్తుతాయి అలాగే విత్తనాల వంటిమైనటువంటి నీ పూర్వజన్మ సంస్కారాలన్నీ కూడా ఈ జన్మలో నీకు వారసత్వంగా వచ్చినా కూడా ఆ విత్తనాలకు అనుకూలమైనటువంటి వాతావరణం కలిసి వస్తేనే అవి కార్యరూపంగా మొలకెత్తగలవు ఒక ఉదాహరణ చెబుతా విను ఒకటికి పూర్వ సంస్కారం వల్ల దొంగతనం చేసేటువంటి ప్రవృత్తి ఏర్పడదు సంస్కార రూపమైనటువంటి ఆసక్తి వాడికి కలిగింది దొంగతనం చేయాలనేటువంటి ఆసక్తి ఆ ప్రవృత్తి ఏర్పడింది కానీ ఆ ప్రవృత్తి కార్యరూపంలోకి రావాలంటే వాడికి దుస్సాంగత్యం వాతావరణం కలిసి రావాలి అలాంటి దుర్జన సాంగత్యం వాడికి దొరక్కపోతే వాడికి చెడు సంస్కారం ఉన్నా కూడా చెడు పని దరగదు అంటే మనస్సులో ఉన్న ఆలోచన పని రూపంలోకి రాదు అందుచేత ఎవడైనా సరే ఒకడు తనకు దుస్సంస్కారాలు వారసత్వంగా పూర్వజన్మల నుంచి సంక్రమించాయి అని గుర్తుపెట్టినట్టయితే వాడు దక్షిణమే ఏం చేయాలి అంటే సత్సాంగత్యం చేయాలి అంటే సత్పురుషులతో స్నేహం చేయాలి సచ్చాస్త్రాలు అభ్యాసం చేయాలి అంటే మంచి గ్రంథాలు చదవాలి అలా నిరంతరంగా వదిలిపెట్టకుండా చేస్తూనే ఉండాలి అలా చేస్తూ లోపల ఉండేటువంటి దుస్సంస్కారాలు అనేటువంటి విత్తనాలు క్రమక్రమంగా ఎండిపోతాయి చివరికి అవి తాళూ తప్ప కింద మారిపోతాయి అలా మారిపోయిన తరువాత అవి ఇంకా మళ్లీ చెడు వాతావరణం కలిసి వచ్చినా కూడా మొలకెత్తవు ఎందుకంటే గింజలు బాగా ఎండిపోయి మాడిపోయిన తర్వాత పానులు పడ్డా కూడా అవి మొలకెత్తాయా అంచేత లోపల ఉండేటువంటి దుస్సంస్కారాలు అయినటువంటి విత్తనాలు పూర్తిగా తప్ప తాళూ కింద మారిపోయేదాకా ఇవాళ సత్సాంగత్యాదులు కనుక చేసినట్లయితే ఆ తర్వాత దైవశాన ఒకనొకప్పుడు దుస్సాంగత్యం నీ చుట్టూ చేరినా కూడా చెడు వాతావరణం వచ్చినా కూడా ఆ దుస్సంస్కారాలు కార్యరూపంలో మొలకెత్తవు కాబట్టి రామా నేను జన్మాంతర సంస్కారాలకు బానిసినవి అనేటువంటి బెంగ ఆ దిగులు నీకు ఇలాంటి బెంగ వల్ల ఒక ప్రమాదం ఉంది ఏమిటంటే ఈ బెంగ ఉన్నవాడు చమర్దనంలో పడిపోతాడు ఈ జన్మలో మంచి సంస్కారాల కోసం కృషి చెయ్యడువాడు అందువల్ల ఓ నువ్వు అలాంటి బెంగలో పడబోకు దృఢచిత్తంతో మంచి ప్రయత్నం చేయి అని చెప్పేసి వశిష్ఠ మహర్షి మంచి తీవ్రంగా చెప్పాడు ఇంత చర్చ జరిగాక రాముడు మళ్ళీ మెల్లిగా ఇంకొకటినటువంటి ప్రశ్న బయటపెట్టాడు ఏమిటంటే అది గురుదేవ వేదం చాలా ప్రమాణం కదా బృహదారణ్య యో మనసి తిష్టం మనసోంతర ఎం మనోన వేద యో మనోంతరో యమయతి అనుందితి యహ మనహ అంతరహ యమయతి మనస్సుకి ఆంతరహ లోపలవాడయి ఉండి యమయతి మనస్సుని నియమింపజేస్తున్నాడు అనుంది అంటే ఏమిటి నా మనస్సులోనే ప్రేరకుడైనటువంటి చేతన పురుషుడు ఒకడున్నాడు వాడు మనస్సు కంటే సూక్ష్మమైన వాడు వాణ్ణి మనస్సు కూడా గుర్తుపట్టదలదు అలాంటి ప్రబలుడైనటువంటి ప్రజ్ఞాత్ముడకుడు నా మనస్సులో ఉండి నన్ను ననిపిస్తున్నాడు అని వేదం స్వయంగా చెబుతోంది లోకంలో ఉన్నటువంటి పండితులు ఏమంటున్నారంటే వాడిని దైవం దైవం అని పిలుస్తూ అనేక రకాల తర్కాలు చెప్పి శాస్త్ర ప్రమాణాలు చెప్పి దైవమే లేదు బొమ్మంటున్నారు అంత ప్రబలుడైనటువంటి ప్రజ్ఞాత్ముడు నా మనస్సుకు కూడా తెలియకుండా దానిలోనే తిష్టవేసు కూర్చుని దాన్ని తోలబొమ్మలు ఆడించినట్లుగా ఆడిస్తూ ఉంటే ఇక నేనేం చేయగలను అలాంటి నన్ను పట్టుకుని నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని శాసిస్తే ఉపయోగం ఏముంటుంది ఇది వేదప్రామాణ్యానికి కూడా విరుద్ధంగా ఉంది కదా అని అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి మందహాసం చేశాడు ఎందుకంటే రాముడికి వేదం మీద మంచి నిష్ట ఉంది వేదంలో చెప్పినటువంటి విషయాలను కూడా విశ్లేషణ చేశాడు అందుకు సంతోషిస్తున్నాడు కానీ దాంట్లో ఒక చిన్న లోపం వచ్చింది అందుకని వశిష్ఠ మహర్షి అంటున్నాడు రామా నువ్వు చెప్పిన వేదభాగాన్ని అంతర్యామి బ్రాహ్మణం అని పిలుస్తారయ్యా దాంట్లో నువ్వు చెప్పినటువంటి ప్రజ్ఞా పురుషుడు ఉన్నాడే వాడు నీ మనస్సులో మాత్రమే దిష్ట వేసుకుని కూర్చుంటాడని చెప్పలేదు ఏమని చెప్పారంటే భూమి లోపల ఉండి భూమికి తెలియరాకుండా ఉండి ఆ భూమిని తనకు శరీరంగా స్వీకరించి ఆ భూమిని తనే నియమిస్తూ ఉంటాడు అని చెప్పారు అలాగే పంచభూతాలన్నింటినీ కూడా ఇదే ప్రకారంగా నియమిస్తూ ఉంటాడని కూడా చెప్పారు పై మంత్రాల్లో వెనకాల మంత్రాలు అనమాట అంతేగాక నీ ప్రాణంలోనూ నీ ఇంద్రియాల్లోనూ కూడా వాడే అంతర్గతుడై ఉండి వాటిని నియమిస్తూ ఉంటాడని కూడా చెప్పారు నీ దేహంలోనూ నీ ఇంద్రియాల్లోనూ నీ మనస్సులోనూ నీ ప్రాణంలోను అన్నిట్లోనూ కూడా వాడే అనుగతంగా వ్యాపించి ఉన్నవాడు అని కూడా చెప్పారు కానీ ఇక్కడ ఆలోచించు నీ మనస్సులో నీ ప్రాణంలో నీ ఇంద్రియాలలో నీ శరీరంలో అన్నిటినీ అనుగతించి అనగా అన్నిట్లోనూ వ్యాపించి నువ్వేనా నీకంటే వేరే ఎవరైనా ఉన్నాడా అది కొంచెం ఆలోచించు అంటున్నాడు వశిష్ఠ మహర్షి కానీ ఈ మాట కాదంటే నీకు గొప్ప చిక్కు వచ్చి పడుతుంది ఏమిటంటావా సరే వాదన కోసం కాసేపు నిన్ను ప్రేరేపించేటువంటి ప్రజ్ఞాత్ముడ నీలో చేరి ఉన్నాడు నీకంటే భిన్నుడు ఉన్నాడు అనుకుందాం వాడు ప్రేరేపిస్తున్నాడు నువ్వు ప్రేరేపింపబడుతున్నావు అంటే ఏమిటి వాడు స్వతంత్రమైన చైతన్యుడు అంటే స్వతంత్ర చేతనావంతుడు స్వతంత్ర చేతన స్వరూపుడు ఇది వాడు ప్రేరేపిస్తున్నాడు గనక ను వాడి చేత నిరంతరం ప్రేరేపింపబడుతున్నావు అంటే ఏమిటి ఎల్ల కాలము వాడి చేతిని ప్రేరేపింపబడుతూనే ఉన్నావు అంటే దీని ఏమొచ్చింది నువ్వు అస అస్వతంత్రమైనటువంటి వాడివి చైతన్యం లేని వాడివి అని అర్థం వస్తోంది నీ అనుభవంలో నువ్వు చేతనలేని జడానివా చైతన్యానివా నీ సమాధానం కోసం ఎదురు చూడక్కల్లా నిస్సంశయంగా నువ్వు చేతనానివే అంతే కదా కానీ నువ్వు చేసినటువంటి వాదన వల్ల నువ్వు జడపదార్థానివి అని తేలుతోంది ఇప్పుడు ఈ గందరగోళం ఎందుకు వచ్చిందయ్యా అంటే నీలోనే నీకంటే భిన్నంగా వేరే చేతనుడు ఒకడున్నాడు అని నువ్వు భావించడం వల్ల ఈ గందరగోళం వచ్చింది కనుక ఆ భావన తప్పు అంచేత తార్కికంగా ఆలోచించినా నువ్వు చేసిన ఆలోచన తప్పే అంతర్యామి బ్రాహ్మణమని ఏ వేద మంత్రాన్ని ఉదహరించావో దానికి వెనకాల ముందు ఉన్న మంత్రాలని పర్యాలోచన చేసినా నువ్వు చేసింది తప్పే ఆలోచించవ జాగ్రత్తగా అన్నాడు అప్పుడు రాముడు అంటున్నాడు అయ్యా నన్ను వేరే ఒక రొకడు ప్రేరేపించినంత మాత్రా నేను జడాన్ని అయిపోవాలంటేమండి ఎక్కడ మాటండి ఇంకోటి నన్ను ప్రేరేపించాడు ప్రేరేపించినంత మాత్రా నేను జడానేనా గొల్లవాడు ఉన్నాడు గోవులు తోలు పోతున్నాడు గొల్లవాడు చేతనుడే గోవులు చేతనాలే అదేమండి గొల్లవాడు మరి గోవులు తోలు బోట్లా అంటే గోవులు గొల్లవాడి చేత ప్రేరేపింపబడంలా ప్రేరేపింపడంత మాత్రం చేత గోవులు జడములైపోతున్నాయా అలాగే అంతర్యామనేవాడు నన్ను తోలుకుపోతూ ఉంటాడు నేను చేతననే అయినావాడు తోలుకుపోతూ ఉంటాడు ఇందులో తప్పేమిటి అని చేత మీరు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కావట్లేదండి అన్నాడు వశిష్ఠుడు అంటున్నాడు రామా సరిగ్గా నిర్వచనాలు తెలుసుకుని మాట్లాడితే ఈ చికాకులు రావయ్యా ఏ పదం ఉపయోగించినా సరే దాని నిర్వచనం తెలుసుకుని దాన్ని బట్టి మాట్లాడదు నువ్వు చేతనుడు జడమనే పదాలు ఉపయోగిస్తున్నావు నీకు తెలిసేమో అనుకు నేను మాడేశారు ఇప్పుడు వివరిస్తా విను చేతనుడు అంటే ఏమిటి ఎవడికైతే స్వతంత్రమైన క్రియాశక్తి ఉంటుందో వాడు చేతనుడు దీంట్లో స్వతంత్రము క్రియాశక్తి ఉపయోగించాం దీంట్లో స్వతంత్రం అంటే ఏమిటి ఎవడైనా సరే ఒక పనిని చెయ్యాలంటే వాడికి కొన్ని క్రియాసాధనాలు కావాలి ఆ సాధనాలు వాడు చెప్పినట్టు వింటూ ఉంటే వాడు స్వతంత్రుడు అలా కాక ఆ సాధనాల ఇష్టప్రకారంగా వాడు నడుచుకుంటూ ఉంటే వాడు అస్వతంత్రుడు ఎలాగంటే ఉదాహరణ చెప్పుకుందాం నువ్వు మహారాజువి నీకు పక్క రాజు మీద యుద్ధం చేద్దామని కోరిక పుట్టింది కానీ నేను ఒక్కడవే యుద్ధం చేయగలవా నీకు సహాయకులు కావాలి మంత్రులు కావాలి సేనాపతులు కావాలి సైనికులు కావాలి ఇంకెన్నో కావాలి నువ్వు వాళ్ళందరినీ కూడా పొగబెట్టావు పోక్రమణ నడిచావు ఆక్రమణ రంగానే వాళ్ళ కొదుకు దూకాలి అలా దోక్కుండా నీ మంత్రులు నీ సేలాపతులు నీ సేనలు అందరూ కూడా వచ్చేసి నీ ముందు నువ్వు నిలబడి అయ్యా ఇప్పుడు యుద్ధం వద్దండి మాకు పండగలు రాబోతున్నాయి అంచేది ప్రస్తుతం యుద్ధం ఆపడి తర్వాత వస్తుందా అన్నారు అనుకోండి అప్పుడు ఆయనట్టు నువ్వు ఆక్రమణాన్ని అర్వంగానే వాళ్ళంతా కనుక నీ ఆజ్ఞకి లోబడి ప్రాణాలను లెక్క చేయకుండా శత్రు సైన్యాల దూకినట్లయితే అప్పుడు ప్రజలంతా నిన్ను ఈయన చాలా స్వతంత్రుడు ఈయనకి ఎవరి సలహాలు అక్కర్లేదు చాలా స్వతంత్రుడు అంటారు అలా కాకుండా నువ్వు ఆక్రమణ అనగానే ఏమన్నా వస్తున్నాయి ఏమి వెనక ముందు చూసుకోకుండా ఆజ్ఞాపిస్తున్నారు ఏమిటి అని నీ సైనికులు నీకు వాదం చేయడం అనుకోండి అప్పుడు ప్రజలేమంటారు ఈ రాజుగారు స్వతంత్రుడు కాదండి సైనికులు చెప్పినట్టుగా అంతే తప్పితే ఈ నిష్టవ్ చేసింది వీలు స్వతంత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోలేడు అంటారు అర్థమైందా కనుక రామా క్రియా మీద పరిపూర్ణమైనటువంటి అదుపాజ్ఞులు కలవాడే స్వతంత్రుడు అలాంటి స్వతంత్రమైన క్రియాశక్తి కలవాడే చేతనుడు అన్నాడు రాముడు మధ్యలో అడ్డుదగిలాడు గురుదేవా కొంచెం ఆగండి మీరు చేతన పద నిర్వచనంలోకి వెళ్ళబోతున్నారు చేతనం అంటే ఏమిటో నిర్వచనం చేయబోతున్నారు దాని మధ్యలో స్వతంత్రమైన క్రియాశక్తి కలవాడే చేతనుడు అని నిర్వచనం ముందు మాట మాత్రంగా చెప్పి దాన్ని నిరూపించడం కోసం స్వాతంత్యం అంటే అర్థం చెబుతున్నారు స్వాతంత్యానికి ఒక నిర్వచనం చెప్పారు మీరు ఆ నిర్వచనం నాకు కొంచెం సందేహంగా ఉంది ఎందుకంటే తన యొక్క క్రియాసాధనాల మీద పూర్తిగా ఆధిపత్యం ఉండటం పేరే స్వాతంత్యం అని మీరు చెబుతున్నారు కానీ నాకేమో ఆ నిర్వచనం అంత బాగా రుచించడం ఏ సాధనాలతోనూ కూడా పని లేకుండా తనంతా తానుగానే పనులు చేసుకునేటువంటి వాడే స్వతంత్రుడు అని చెబితే బాగుంటుందేమో నా అభిప్రాయం ఎందుకంటే ఒక సూర్యుడు ఉన్నాడు ప్రకాశించడానికి ఎవరి సహాయం తీసుకుంటున్నాడు ఆయన ఆయన స్వతంత్రంగా ప్రకాశిస్తున్నాడు సృష్టికర్త భగవంతుడు ఉన్నాడు ఈ పంచభూతాలను సృష్టి చేసేస్తున్నాడు ఈ పంచభూతాలను సృష్టి చేయడానికి ఆయన ఎవరి సహాయం తీసుకుంటున్నాడు ఆయనే స్వతంత్రంగా సృష్టి చేసేస్తున్నాడు అలాంటి వాళ్ళనే స్వతంత్రులు అనాలి కానీ ఎవరెవరో సాధనాలు తీసుకుని ఎవరెవరినో సహాయం తీసుకుని చేసేటువంటి పనులు చేసేటువంటి రాజులు మొదలైన వాళ్ళందరినీ కూడా స్వతంత్రులు స్వతంత్రులు అంట బాగాలేదు కనుక స్వతంత్రం పదానికి ఏ క్రియాసాధనాలు లేకుండా పనిచేసేవాడే స్వతంత్రుడు అని నిర్వచనం చెబితే బాగుంటుందేమో అని నాకు తోస్తోంది గురుదేవ మీరు కొంచెం నాకు సమాధానం చెప్పవలసింది అన్నాడు వశిష్ఠుడు అంటున్నాడు రామా లోతుగా ఆలోచిస్తున్నావు అది మంచిదే కానీ నువ్వు ఉపయోగించే ప్రతిపదాన్ని నిర్వచనం చేసి ఉపయోగించుకోవాలని పూర్వమే చెప్పా మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా నువ్వు స్వాతంత్ర్యం అనే పదానికి కొత్త నిర్వచనం చెబుతూ సూర్యుడిని ఉదాహరణగా ఇచ్చావు సూర్యుడు ప్రకాశించడం అనే క్రియను స్వతంత్రంగా చేస్తున్నాడు అన్నావు స్వతంత్రము అస్వతంత్రము ఆ మాట తర్వాత చూద్దాం సూర్యుడు ప్రకాశించడం అనేది క్రియేనా సూర్యుడు ప్ర ప్రకాశించడం నిజంగా చేస్తున్నాడా ఇది తేలాలంటే క్రియా అంటే ఏమిటో తెలియాలి ఎందుకని స్వతంత్రంగా క్రియ చేస్తున్నాడని చూస్తున్నావుగా క్రియా అనే విషయంలో నిర్వచనం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు నీ మాటలు పడినా అది అర్థం అవుతుంది కనుక క్రియా అంటే ఏమిటో నేను నిర్వచనం చేసి చూపిస్తాను నువ్వు నువ్వు జాగ్రత్తగా చూడు నువ్వు బాగా ఆలోచించు లోకంలో ఎన్ని రకాల క్రియలు ఉన్నాయో అవన్నీ ఒకసారి మనసులో ఆలోచించుకో నెమరు వేసుకో ఆ క్రియలన్నింటినీ కూడా జాతులు జాతులుగా వింగడించు ఆ క్రియాజాతులన్నింటిలోనూ సామాన్యంగా అంటే అన్నింటిలోనూ కామన్గా ఏముందో పరిశీలించు ఆ కామన్ ఫ్యాక్టర్ని కనిపెట్టు ఎందుకంటే ఒక ప్రత్యేక క్రియ గురించి మాట్లాడలేమనం క్రియా అంటే ఏమిటి ఇన్ జనరల్ మనం మాట్లాడుతున్నాం కనుక ఎన్ని రకాల క్రియలు ప్రపంచంలో ఉన్నాయో వాటన్నిట్లోనూ ఏది కామన్ ఫ్యాక్టర్గా ఉందో అదే క్రియ అనే దానికి సరి మూల రూపం అవుతుంది అందుచేత అన్ని రకాల క్రియలని గురించి ఆలోచించమని నేను చెబుతున్నాను ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైనా క్రియ జరిగిందంటే అక్కడ కదలిగా ఉండి తీరాలి పూరం దీని గురించి చెప్పా అప్పుడు నేను చెప్పా ఏం చెప్పాను దీన్ని స్పందన అని పిలిచా నేను స్పందన లేకపోతే క్రియలేదు ముందు మనస్సులో స్పందన రావాలి మనస్సు ద్వారా ఇంద్రియాలలో స్పందన రావాలి ఇంద్రియాల ద్వారా పనిముట్లలో స్పందన రావాలి అప్పుడే క్రియ జరుగుతుంది కనుక క్రియ అంటే నిర్వచనం ఏమిటంటే స్పందనే వేరే నిర్వచనం లేదు ఇక సూర్యుడు యొక్క క్రియ గురించి ఆలోచిద్దాం సూర్యుడు ప్రకాశించడం అనేటువంటి క్రియ చేస్తున్నాడు అని వాటినవు ప్రకాశించడం అనేది క్రియ ప్రకాశించడం కోసం ఆ సూర్యుడు స్పందిస్తూ ఉండాలి అంటే కదులుతూ ఉండాలి అలా జరుగుతోందేమరి సరే సూర్యుడి సంగతి మనకు బాగా స్పష్టంగా తెలియదు మనకు విషయం కదా తెలియాల్సింది ఒక దీపం తీసుకో ఆ దీపం ప్రకాశిస్తోంది అంటే ఆ దీపం కదులుతోందేమరి దీపజ్వాలలోని అణువులు కదుతున్నాయండి అండి అంటావేమో అలాగే సూర్యగుణంలో అణువులు ఉన్నాయండి అవన్నీ బాగా స్పందిస్తున్నాయండి అంటావేమో ఈ సందర్భంలో ఏ సందర్భంలో మనం ఏ మాట మాట్లాడుతున్నామో గమనించాలి ఈ సందర్భంలో నువ్వు చెప్పేటువంటి విషయం అన్వయించదు అది ఎందుకంటే మనం ఉదాహరణగా తీసుకునేటప్పుడు ఆ వస్తువుని ఏ దృష్టితో తీసుకున్నామో ఆ దృష్టితోనే మాట్లాడాలి ఇక్కడ దీపము సూర్యుడు అని మనం తీసుకున్నప్పుడు లోక ఉండే దీపాన్ని లోక సామాన్యంగా ఉండేటువంటి సూర్యుడిని ఉదాహరణగా తీసుకున్నాను తప్ప రసాయనిక శాస్త్రంలో ఉండేటువంటి సూర్యుని కాని దీపాన్ని కాని అలాగే కాంతి శాస్త్రంలో ఉండేటువంటి సూర్యుడిని కాని దీపాన్ని కానీ మనం ఉదాహరణగా తీసుకోలే అందుచేత లోక సామాన్యమైన మనం మాట్లాడాలి నువ్వు చెప్పినటువంటి సూర్యుడు కానీ దీపం కానీ లోక ప్రకాశించడం కోసం ప్రత్యేకంగా ఏ కథలిగా పొందడం లేదు కనుక నువ్వు చెప్పినటువంటి సూర్యుడు ప్రకాశించడం అనేటువంటి క్రియకు కర్త కాదు రామా ఇక్కడ మరొక అంశం కూడా ఉంది ఏమిటంటే వాదం కోసం సూర్యుడు ప్రకాశిస్తున్న క్రియ చేస్తున్నాడు క్రియకి కర్తగా ఉన్నాడు అనుకుని చూద్దాం అనుకుంటే ఏమవుతుంది లోకంలో ఏ కర్త సరే ఉన్నాడంటే వాడు కర్తగా ఉండి పని చేయడానికి వాడికి కొన్ని అంతర్గత సాధనాలు ఉండాలి కొన్ని బహిర్గత సాధనాలు ఉండాలి అలాంటి సాధనాలతో పనిచేసే వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఏకకాలంలో అన్ని పనులు చేయలేరు అంతేకాకుండా ఆ కర్త యొక్క పనితీరంతా వాడి యొక్క సాధనాలను బట్టి మారిపోతూ ఉంటుంది ఆ సాధనాలు బాగా ఉంటే వాడు సమర్థవంతంగా చేస్తూ ఉంటాడు ఆ సాధనాలు బాగా లేకపోతే వాడు సమర్థవంతంగా చేయలేడు ఇది ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడైనా తప్పదు ఈ దృష్టితో చూసినప్పుడు సూర్యుడు ప్రకాశించుట అనేటువంటి క్రియలు చేస్తున్నాడు లేదా అనే విషయం ఆలోచించురామా కొంచెం ఆలోచించు మాట్లాడు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే సూర్యుడికి నువ్వు కర్తృత్వం అంటగట్టేవ కనుక ఇదంతా వచ్చింది కనుక రామా ఈ కర్తృత్వం అనేటువంటి విషయాన్ని పరికరాలు ఉండటము లేకపోవడం తర్కంతో చూసుకుని చూసినా కూడా సూర్యుడికి ప్రకాశించడం అనేటువంటి క్రియ లేదు క్రియ లేదు కనుక వాడికి కర్తృత్వం లేదు అందుచేత సూర్యుడికి ప్ర ఏదైనా సాధనాలు ఉన్నాయని చెప్పినట్టయితే అది లోక మాట అయిపోతుంది ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చిందంటే సూర్యుడు ప్రకాశక్రియకు కర్త అను అనుకోవడం బట్టి వచ్చింది కనుక అది పొరపాటయ్యా సూర్యుడు ప్రకాశన క్రియాకు ఎంత మాత్రం కర్త కానే కాదు అన్నాడు రావణన్నాడు మీరు ప్రమాణాలు చూపిస్తున్నారు తర్కయుక్తులు చూపిస్తున్నారు అవన్నీ బాగా పిడిరాళ్ళగా ఉన్నాయి కానీ ఎన్ని చెప్పినా ప్రకాశన క్రియకు సూర్యుడు కనుక కర్త కాకపోతే ఇంకెవడం అవుతాడు ప్రకాశం ఉంది ప్రకాశింపబడే వస్తువులు ఉన్నాయి వెనకాల సూర్యుడున్నాడు ఆ సూర్యుడు వెనకాలండి సూర్యుడు దీనికి కర్త కాకపోతే మరి ఇంకెవరికి ఈ కర్తృత్వం అంటగడతాం అంచేది మనం వాదం చేసే ప్రయోజనం ఏమిటి అంతకంటే వేరే సవకాశం లేదు కనుక ఆ సూర్యుడికి ఈ కర్తృత్వాన్ని అంటగట్టాలి తప్పదు అన్నాడు వశిష్ఠుడు వశిష్ఠుడు అంటున్నాడు రామా జాగ్రత్తగా విను ప్రకాశనం క్రియ అయితే దానికి కర్త ఎవడనే తర్వాత ప్రశ్న అది క్రియ అయితే ఆ కర్తృత్వం ఎవడికి అంటగట్టాలయ్యా అని ఆలోచన చేయాలి ప్రకాశనం అనేది క్రియ ఉన్నా కాదా అని ముందరు ఆలోచించు సూర్యుడు ప్రకాశించడం అనేది క్రియే కాదని నేను ఇందాక నుంచి చెబుతూనే ఉన్నా ప్రకాశించడం సూర్యుడి యొక్క స్వభావం తప్పితే అది వాడి క్రియ కాదు స్వభావం వేరు క్రియ వేరు క్రియ అంటే దాంట్లో స్పందన ఉండాలి స్వభావం అంటే దాంట్లో స్పందన ఉండక్కర్లేదు ఎలాగంటే ఇక్కడ ఈ స్తంభం ఉంది ఇక్కడ ఈ స్తంభం ఉంది అని అన్నప్పుడు ఈ ఉండడం అనేది ఆ స్తంభానికి స్వభావమే తప్పితే ఆ స్తంభం చేసేటువంటి క్రియ కాదు ఉన్నది అనేటువంటి క్రియాపదాన్ని మనం వినియోగిస్తున్నాం కానీ అక్కడ స్తంభం ఉండటం క్రియ చేయట్లా అది క్రియ కాదు అలాగే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే అది క్రియాపదం తప్పితే అక్కడ క్రియ లేదు అన్నాడు ఆయన రాముడు అంటున్నాడు బానే ఉంది కానండి మరి లోకంలో పెద్దలంతా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని సూర్యుని కర్తగాను ప్రకాశనాన్ని క్రియాపదం కానీ అంత ప్రయోగిస్తున్నారు కదండి ఏదో లోక సామాన్యులు ఉన్నారంటే మానే ఉంటుంది కానీ పెద్దవాళ్ళంతా ఉపయోగిస్తున్నారు కదా మరి దాన్ని ఎట్లా కాదంటారు అన్నాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు ప్రయోగిస్తున్నారయ్యా అది లోకులు వాడే తేలిక మాట తప్పితే లోతైన మాట కాదు అసలు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనే మాట ఎలా వచ్చింది అని ఆలోచించాలి ఎలా వచ్చిందంటే లోకంలో మనకు ఒక వస్తువు కనబ కనబడాలంటే సూర్యుడు పక్కన ఉండాలి లేకపోతే దైవం పక్కన ఉండాలి సూర్యుడు ఏమి చేయక్కల దీపం ఏం చేయక్కల ఒట్టిగా ఉంటే చాలు పక్కనుంటే వస్తువులు ప్రకాశిస్తాయి ఆ సూర్యుడు పక్కన లేకపోతే అవి ప్రకాశించవు ఈ విధంగా వస్తువులన్నీ ప్రకాశించడానికి సూర్యుడు యొక్క సన్నిధి కారణమవుతోంది కనుక సూర్యుడి సన్నిధిలో వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు అంతే న్యాయంగా ఏం యొక్క సన్నిధిలో వస్తువులు ప్రకాశిస్తున్నాయి అని టంచనగా చెప్పాలి అలా చెప్పకుండా లోకులు ఏమంటున్నారు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పేస్తున్నారు జరిగేది ఏమిటి సూర్యుడు యొక్క సన్నిధిలో వస్తువులు ప్రకాశిస్తున్నాయి ప్రకాశించేదెవరు వస్తువులు లోకులేం చదువుతున్నారు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పేస్తున్నారు అందువల్ల ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అనేటువంటి క్రియాపిధం ఉన్నప్పటికీ సూర్యుడిలో ఏ క్రియా కూడా లేదు తన చుట్టుపక్కలలో ఉన్న వస్తువులన్నింటినీ నిరంతరం ప్రకాశింపజేస్తూ ఉండడం అనేది యొక్క స్వభావం దానికోసం ఆయన ఏ పని చేయడం లేదు కనుక రామా మనం సూర్యుడిలో కర్తృత్వం ఉందని మనం ఏమాత్రం భ్రమించకూడదు సరే ఇంతకు ఈ చర్చంతా మనం ఎందుకు చేస్తున్నాము మనం స్వతంత్రం అంటే ఏమిటి అని విచారణ చేస్తున్నాం ఏ పని లేకుండా పని చేయడమే స్వతంత్రం అని నువ్వన్నావు దానికి ఉదాహరణగా సూర్యుడినిచ్చావు ఈ ఉదాహరణలో సూర్యుడు అనేది చేసేది పనే కాదని ఇప్పుడు నిరూపణ అయిపోయింది ఇకపోతే రెండో ఉదాహరణగా ఏం చెప్పావంటే భగవంతుడినిచ్చావు పంచభూతాలన్నింటినీ కూడా సృష్టి చేసేస్తున్నాయండి ఎవరి సహాయం లేకుండానే సృష్టి చేస్తున్నాడు అని చెప్పావు దీన్ని కొంచెం జాగ్రత్తగా విచారిద్దాం భగవంతుడు సృష్టి అనే క్రియను చేస్తున్నాడు నిజమైతే కానీ ఎలా చేస్తున్నాడు ఏ ఏ జీవులు ఏ ఏ కర్మలు చేసుకున్నారో ఆయా కర్మలకు ఏ ఏ ఫలితాలు అందించాలో దానికి తగిన విధంగా సృష్టి స్థితి సంహారాలు ఆయన చేస్తున్నాడు ఈ విషయంలో శాస్త్రాలన్నీ ఏకవాక్యంగా ఉన్నాయి దీంట్లో ఏమి అభిప్రాయ భేదం లేదు అన్ని శాస్త్రాలు అంగీకరించాయి ఈ విషయాన్ని దీన్ని ఏం తెలియదు భగవంతుడు తను సృష్టి చేయడానికి జీవుల యొక్క సాధనాలుగా తీసుకుంటున్నాడు అని తేలింది ఈ సాధనాలే లేకపోతే ఆయనకి ఈ సృష్టి స్థితి సంహారాలు చేయవలసిన పనే లేదు చేసే వీలు కనుక నువ్వు చెప్పిన భగవంతుడు కూడా ఆ సాధనాలు లేకుండా పని చేయడం లేదు నువ్వేమో ఏ సాధనాలు లేకుండా పనిచేసేవాడే స్వతంత్రుడు అన్నావు కనుక ఏం జరిగింది నీ నీ నిర్వచనం ప్రకారం భగవంతుడు కూడా స్వతంత్రుడు కాదు ఎందుకంటే ఆయనకి జీవుల యొక్క కర్మలు అనేటువంటి సాధనాలు ఉన్నాయి కనుక భగవంతుడే స్వతంత్రుడు కాకపోతే మనకు ప్రపంచంలో వేరే స్వతంత్రుడు దొరుకుతాడు ఇంకా మనం చెప్పే నిర్వచనానికి ఉదాహరణగా చెప్పదగ్గవాడు ఒక్కడు కూడా దొరక్కపోతే అలాంటి నిర్వచనం వల్ల ప్రయోజనం ఏమిటి ఏమైనా ఉంటుందా మరి కనుక నువ్వు చెప్పేటువంటి నిర్వచనం అది సరికాదయ్యా ఏమిటి ఏ సాధనాలు లేకుండా పనిచేసేవాడే స్వతంత్రుడు అనే ఒక నిర్వచనం నువ్వు చెబుతున్నావే అది సరికాదు కనుక ఏం చెప్పాలి సాధనాలను ఉపయోగిస్తూ కూడా సాధనాలకు లోబడి ఉండకుండా సాధనాలను తన స్వాధీనంలో ఉంచుకోగలవాడే స్వతంత్రుడు అని నిర్వచనం చెప్పాలి అదే సరి అయిన నిర్వచనం అదే మేము చెప్పాం ఈ నిర్వచనం ప్రకారం భగవంతుడు అస్వతంత్రుడు కాడు ఎందుకంటే ఆయన సృష్టి స్థితి లయలో అనేటువంటి కర్మలు చేయటానికి జీవుల యొక్క కర్మలను సాధనాలుగా వాడుకుంటున్నాడు అంతేగాని ఆ కర్మలకు లోబడి తను ప్రవర్తించడం లేదు కనుక మేము చెప్పినట్లుగా సాధనాలను వాడుతూ కూడా వాటికి లోబడకుండా వాటిని తన అధీనంలో ఉంచుకునేటువంటి వాడే స్వతంత్రుడు నిర్వచనం చెప్పడం చాలా బాగుంటుంది పెద్దలంతా ఈని రోజున చెప్పారు కనుక రామా ఇంతకు మనం స్వతంత్రం అనే పదం గురించి ఇంత చర్చ ఎందుకు చేశామంటే స్వతంత్రమైన క్రియాశక్తి గలవాడే చేతనుడు అని చేతనుడు యొక్క నిర్వచనాన్ని చెప్పాము ఆ నిర్వచనం దగ్గర స్వతంత్రం అంటే ఏమిటో వివరించవలసి వచ్చింది దాని దగ్గర నువ్వు ప్రశ్న ఇప్పుడు స్వతంత్రం అంటే ఏమిటి తెలియదు చేతన నిర్వచనం గురించి ఎందుకు అసలు చర్చిస్తున్నావు చేతనం అంటే ఏమిటి జడమంటే ఏమిటి అనే చర్చ ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది అంటే ఈ చర్చ ఎందుకంటే ఇద్దరు చేతనులు ఒకరినొకరు ప్రేరేపించుకోవడం కుదురుతుందా కుదరదా అనేటువంటి అంశం తేల్చుకోవడం కోసం ఈ చర్చి ప్రారంభమైంది అదెందుకయ్యా అంటే నాలోనే అంతర్యామనేవాడు ఒకడు వేరుగా ఉండి వాడు అనుక్షణము నన్ను నియమిస్తూ ఉన్నాడేమో అనుమానం నీకుంది దాన్ని తీర్చడం కోసం ఇంత చర్చ వచ్చింది ఇప్పుడు విను కారు కారును నడిపినట్లుగా వాడు నిన్ను అనుక్షణము నడిపిస్తూ ఉంటే నువ్వు కారులాగా జడమే అయిపోతావు కదట ఎందుకని అనుక్షణం ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉన్నావు నువ్వు నడిపించకపోతే దానికి ఏమీ చలనలేదు అప్పుడు కార్యమైపోతుంది జడమైపోతుంది అట్లాగే నీ నీలో ఉన్నటువంటి అంతర్యమైన వాడు ఒకడు నడిపిస్తూ ఉంటే వాడు ఏ కారణం చేతైనా నిన్ను ప్రేరేపించడం మానేస్తే కదలకుండా పడుంటే అప్పుడు నువ్వు జడమే కదా అని మేము చెప్పాపు నీకు నువ్వేమే ఉంటున్నావు నన్ను నడిపేవాడు గొల్లవాళ్ళు లాంటివాడు నేనేమో గోవులాంటి వాడిని ఇద్దరవు చేతనలమే ఇలా ఎందుకు కుదరుతూ అంటున్నావు అక్కడి నుంచి జడమంటే ఏమిటి చేతనం చేతన అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చింది దాంట్లో నుంచి అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చింది ఇప్పటికీ నిర్వచనాలు తేలియి స్వతంత్రం అంటే నిర్వచనం తేలింది చేతనం అంటే నిర్వచనం తేలింది దీన్ని బట్టి చేతనం కాని జడం అదే నిర్వచనం తేలిపోయింది ఇహ నువ్వు చెప్పినటువంటి ఉదాహరణ గురించి మనం ఆచారం ఆలోచన చేయాలి చెప్పావు నువ్వు గొల్లవాడు గోవు ఉదాహరణ చెప్పావు ఇద్దరూ చేతనలే కదా అన్నావు చేతనుడు అంటే ఏం చెప్పుకున్నాం స్వతంత్రుడైనటువంటి క్రియాకర్త నీ ఉదాహరణలో గోవును గొల్లవాడు ఇరవై నాలుగు గంటలు మూడు రోజులు తోలుతూనే ఉంటాడా అది సాధ్యం కాదు కదా గొల్లవాడు తోలినప్పుడు అది కొన్ని పనులు చేస్తూ ఉంటుంది మరి కొన్ని పనులు ఎవడూ తోలకుండానే స్వతంత్రంగా చేసుకుంటూ ఉంటుంది ఆ గోవు అంతే కదా మరి ఇక నీ విషయంలో రా నీ వాదం ప్రకారం నీలో ఒక అంతర్యామి అది కాక నువ్వు ఇద్దరు కూడా చేతనలే ఇద్దరు నీలో ఉన్నారు అంటే నీలో ఇద్దరు చేతులు ఉన్నారు ఎవరు వాళ్ళు ఒక అంతర్యామి ఒక నువ్వు ఇద్దరు చేతనలు ఉన్నారు వాటిలో నువ్వేమో గోవులాంటి వాడివి నీ చేతనుడేమో గొల్లవాళ్ళవాడు అయితే ఏం చేస్తుంది ఇప్పుడు నువ్వు ఆ గోవులాగానే కొంతసేపు ఈ అంతర్యామితో ఏమీ పని లేకుండా నీ అంతటి నువ్వుగానే పనులు చేసుకుంటున్నావు నీకు దోచిన పనులు చేసుకుంటూ ఉంటావు ఎందుకు నీ ఉదాహరణ ప్రకారం వచ్చేది ఒకప్పుడు ఆంతర్యామి గారు తోలుతూ ఉంటే తోలబడుతూ ఉంటావు అంతేగాని నువ్వు చెప్పేది ఇప్పుడు కానీ నువ్వేమంటున్నావు దాన్ని గొప్పకోట్లా ఇరవై నాలుగు గంటలు మూడు కూడా ఆంతర్యామి గారు నిన్ను నిరంతరంగా ప్రేరేపిస్తూనే ఉన్నాడని ఆయన ఎలా ప్రేరేపిస్తే అలా నడుచు నడుచుకోవలసిందేనని వాడు ప్రేరేపించకపోతే నోరు మూసుకుని అలా పడి ఉండవలసిందేనని నాకు అంతకంటే వేరే గతి లేదని నువ్వు అంటున్నావు నీ పరిస్థితి నిజంగా ఇదైతే నీకు గోవుతో పోలి కుదరదు నువ్వు అచ్చంగా కారు లాంటి వాడివి అంటే ఏమిటి నువ్వు జడానికివే అవుతావు కారంటే జడమేగా మరి కదులుతుంది కదిలంత మా కదిలినంత మాత్రం చేతు స్వతంత్రంగా కదలలేదు కనుక ఎప్పుడైనా ఎవడైనా ఒక తోలేవాడు ఉంటేనే కదులుతుంది కనుక నువ్వు కారు లాంటి వాడివే గాని గోవులాంటి కాదు కనుక నువ్వు తేల్చుకో రామా నువ్వు కారు లాంటి వాడివా గోవులాంటి ఇది తేల్చుకుంటే మనకి తక్కిన విషయాలు తేల్తాయని వశిష్ఠ మహర్షి అంటున్నాడు రాముడు అంటున్నాడు మీరు చెప్పే తర్కాన్ని కాదంటం కష్టంగానే ఉంది కానీ ఒక చేతనుణ్ణి మరొక చేతనుడు ప్రేరేపించడం సాధ్యమే కాదంటారా ప్రపంచంలో అసలు అన్నాడు మళ్ళీ వశిష్ఠుడు వెంటనే అందుకున్నాడు ఏమిటయ్యా రామా ఒక దీపాన్ని మరొక దీపం ప్రకాశింపజేయడం సాధ్యం కాదా అని అడుగుతున్నావు నువ్వు అలా ఉంది ఈ మాట చేతనుడు అంటే దీపంలాగా స్వతంత్రంగా ప్రకాశించేవాడు ఇది మనం చెప్పుకున్న అర్థం ఒక దీపాన్ని ప్రకాశింపజేయడానికి మరొక దీపం కావాలని ఒప్పుకుందాం కసేపు ఒప్పుకుంటే ఏమవుతుంది ఒక దీపాన్ని ప్రకాశింపజేయడానికి రెండో దీపం కావాలి కనుక రెండో దీపాన్ని ప్రకాశింపజేయడానికి మూడో దీపం కావాలి మూడో దీపాన్ని ప్రకాశింపజేయడానికి నాలుగో దీపం కావాలి ఇలా ఈ వలస అంత ఎక్కడ ఉంటుందా మరి ఎక్కడా అంత లేకపోతే దీపం ప్రకాశిస్తోంది అనే అర్థం ఉంటుందా ఆ మాటే అర్థం లేనిదైపోతుంది కనుక చేతనుడు స్వతంత్రుడైనటువంటి ప్రకాశశీలుడు అని గనక మన నిర్వచనాన్ని అంగీకరించినట్లయితే అప్పుడు ఇక మళ్ళీ వాడికి నిరంతరము ప్రేరేపించేవాడు మరొకడు ఉన్నాడు అనటం ఎంతమాత్రం సాధ్యం కాదు కనుక రామా ఎన్ని విధాలుగా చూసినా సరే నీలో ఉన్న చేతనుడు నువ్వే కనుక నీ యొక్క విధివి నువ్వే అందువల్ల వేరే విధి ఏదో ఉందనేటువంటి భయాన్ని వదిలిపెట్టు నిర్భయంగా నీ పురుష ప్రయత్నాన్ని కొనసాగించు అన్నాడు రాముడు మొహం బాగా వికసించింది అన్నాడు గురుదేవా నామే దయతో మీరు చాలా విస్తారమైన చర్చ చేశారు ఎన్ని రకాల సందేహాలు నేను వ్యక్తం చేసినా కూడా అన్నింటినీ కూడా చక్కగా వివరించారు కనుక నాకు విధి విషయంలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోయినాయి ఈ ఇప్పుడు సందేహాలు మనసులో లేవు అయితే ఒక్క మాత్రం సందేహం ప్రశ్న ఉంది మనసులో ఏమిటంటే పూర్వజన్మ వాసన వల్ల నేను ప్రబలంగా దుష్కర్మల వైపే గనక మొగ్గు ఉన్నట్లయితే అంటే నా పూర్వకర్మ కర్మల యొక్క ఫలితంగా వచ్చినటువంటి దుర్వాసనలు నన్ను దుష్కర్మల వైపే గనక లాగుతూ ఉన్నట్టయితే గుంజుతూ ఉన్నట్లయితే నేను నా మనస్సులో ఎంత మంచి ఆలోచన చేసినా సరే మనస్సును సత్కర్మలలోకి ఎలా ప్రవేశపెట్టగలను దానికి ఉపాయం ఏమిటి ఆ ఉపాయం నాకు తెలియడంలా వెనకాలి కర్మ కర్మలేమన్నా దుష్కర్మ వైపు లాగుతూ ఉన్నాయి మీ పోటీ వాళ్ళు చేసినటువంటి ఉపదేశాలేమో ఇలా చెబుతున్నాయి బలంగా లోపల నుంచి పాత నా మనస్సుని దుర్మార్గం వైపు ఉంటే గుంజేస్తూ ఉంటే మరి నేను ఇప్పుడు మంచి పనులు చేసేటానికి ఉపాయం ఏమిటి ఆ ఉపాయం వివరించవలసింది అంతకంటే వేరే సందేహం లేదు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా అవగతమైనవి అయితే నా మనస్సుని నేను వంగతీసుకుని ఇప్పుడు దాన్ని మంచి పనుల్లో పెట్టాలి పెట్టేందుకు ఏదైనా ఉపాయం చెప్పవలసింది మహాప్రభో అని అడిగాడు వశిష్ఠుడు సంతోషించి మంచి ప్రశ్న వేసావయ్యా కానీ ఇందులో పెద్ద కష్టమైన పనేం లేదు ఎందుకంటే మన మనస్సుందే అది పసిపిల్లవాళ్ళంటిది అశుభా చాలితం యాతి శుభం తస్మాద పీతరూ జంతో శిశువతు అన్నాడు వశిష్ఠుడు మంచి ఉదాహరణ చెప్పాడు వాల్మీకి మహర్షి కదండి ఎక్కడైనా సరే మంచి ఉపమానాలు వేస్తూ ఉంటాడు పశిష్ఠుడు అంటున్నాడు పసిపిల్లని చూడవయ్యా అమ్మకి ఆకలేస్తే నా దగ్గర పోతూ ఉంటాడు నాన్న కేకలేస్తే అమ్మ దగ్గర హొరికెప్తాడు ఈ మనస్సు కూడా అలాంటిదే ఈ మనస్సు ఏంటంటే ఒక్కొక్కసారి శుభవాసనల దగ్గర పోతుంది మరొకసారి అశుభవాసనల దగ్గరికి పోతుంది మనస్సు సహజంగానే అశుభవాసనల దగ్గరికి వెళ్ళింది అప్పుడు దాని అక్కడ గల అశుభవాసనలు కసురుకున్నాయనుకో అప్పుడేం చేస్తుంది మనసు రెట్టింపు వేగంతో శుభవాసనల దగ్గరికి వచ్చేస్తుంది అలాగే మనస్సు శుభవాసనల దగ్గరికి వెళ్ళింది అనుకో అప్పుడు దాన్ని అక్కడ కలిగినటువంటి శుభవాసనలు కసురుకున్నాయనుకో అప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది రెట్టింపు వేగంతో శుభవాసనల దగ్గరికి వచ్చేస్తుంది ఇలా అశుభవాసనలు కసురుకుంటే శుభవాసనల దగ్గరికి శుభవాసనలు కసురుకుంటే అశుభవాసనల దగ్గరికి వెళుతూ ఉంటుంది ఇక్కడ శుభవాసనలు కానీ అశుభవాసనలు కానీ కసురుకోవడం అంటే ఏమిటి అంటే వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడమే కసురుకోవడం అంటే వాతావరణం అనుకూలంగా లేకపోతే మనస్సు బుడుంగున రెండో దిక్కుకు పారిపోతుంది ఎందుకంటే లేదు ఇదే మంచి ఉపాయం కనుక రామా నీ మనస్సు గనక సహజ సిద్ధంగానే శుభవాసనల వైపు సద్వాసనల వైపు మంచి వాసనల వైపు పోతుందేమో చూసుకో అలా పోతుంటే దుర్వాసనల వైపు పోకుండా కొంచెం ఆపుకోవాలి ఆ పని మీకు పెద్ద కష్టమైన పనేం కాదు నువ్వు చేసిన పనేటి అది శుభ వైపు పోరుతోందా లేక అశుభ వైపు పోతోందా నువ్వు కొంచెం పరిశీలించుకో లోపల అది కనుక సహజంగానే సద్వాసనల వైపు పోతూ ఉన్నట్లయితే నీ పని బాగా తేలికైపోయినట్లే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం నీ చుట్టూ ఉండేట్టు కొంచెం చూసుకుంటే సార్ మంచి వాతావరణం ఏంటి సత్సాంగత్యం మొదలైనవి అవి గనక నీ చుట్టూతా ఉండేట్టు చూసుకున్నట్లయితే సద్వాసన దానంతా అది కానీ బలపడిపోతుంది ఇక్కడ చిక్కు లేదు కానీ రెండో దాంట్లో చిక్కు ఉంది ఒకవేళ నీ మనస్సు గనక సహజంగా దుర్వాసనల వైపు పోతోంది అనుకో అప్పుడేం చేయాలంటే కొంచెం గట్టిగా కృషి చేయాలి కృషి అంటే ఏం చేయాలి నువ్వు కుస్తీ పట్టరా ఏమి కుస్తీ పట్టక్కల దుర్వాసనలకు అనుకూలమైనటువంటి దుర్జన సాంగత్యము దుష్ట వాతావరణము మొదలైన వాటిని మాత్రం దగ్గరకు రానికుండా చూసుకో అంతే సార్ ఇంకేం అక్కల్లా అవి దగ్గర రాకుండా ఉంటే చాలు నీ మనస్సును సద్వాసనలపై పండించడానికి వేరే కృషి అక్కల్లా అయినప్పటికీ కూడా నువ్వు చేసే కృషిలో బలం కోసం ఏం చేస్తావంటే దుర్వాసనలను దుస్సాంగత్యాలను వదిలిపెట్టం మాత్రమే కాకుండా సత్సాంగత్యాన్ని సత్పురుషుల యొక్క సన్నిధానాన్ని సత్పురుషులు ఉండే వాతావరణాన్ని అవి కానీ బాగా చుట్టూ తా వచ్చేట్టుగా కొంచెం జాగ్రత్త తీసుకుని ఏర్పాటు చేసుకో అంటే ఇది బలం కోసం ఎక్స్ట్రా స్టెప్ అనమాట ఈ రెండు కనుక చేసినట్లయితే ఇక నీ మనస్సు పొమ్మన్నా దుర్వాసనల దగ్గరకు పోనే పోదు అయితే నీకు ఇక్కడ ఒక హెచ్చరిక చేయాలి రామా ఏమిటంటే ఈ మనస్సు పసిపిల్లవాళ్ళ లాంటిది అని చెప్పుకున్నా ఇప్పుడే చెప్పేశాను నీకు పసిపిల్లవాళ్ళకేం చేస్తారంటే మొదట్లో తల్లిదండ్రులు కొన్ని దురభ్యాసాలు చేస్తారు కొంత వయస్సు వచ్చాక ఉన్నట్టుండి ఆ పద్ధతులను మార్చేసి కొత్త పద్ధతులు పెట్టమని ఒకటే గోలగోలు చేసి పారేస్తూ ఉంటారు అలా చేస్తే ఎంత అంటే ఆ కుర్రాడికి అది అర్థంగాక ఇది అర్థంగాక పిచ్చిక్కిపోతుంది అలాగే నువ్వే నీ పూర్వజన్మలో చేసినటువంటి అభ్యాసాల బలం వల్ల నీ మనస్సుకి కనుక దుష్టవాసనలు పట్టి ఉన్నట్లయితే ఆ మనస్సును నువ్వు ఈనాడు మంచి మార్గంలోకి తిప్పవలసిన పరిస్థితి ఉంటే పిల్లవాడికి నోట్లో వేలు మాన్పించినట్లుగా ఉపాయంగా నేర్పుగా మెల్లి మార్పు తీసుకురావాలి కాని మూర్ఖంగా క్రోరంగా అతివేగంగా ఆ పని చేయరాదు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు చిన్నప్పుడు నోట్లో వేసుకుంటే ముద్దు ముద్దని వదిలిపెడతారు బడిలోకి వెళ్లేడప్పుడు నలుగురు ఎక్కిరిస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు కోపం వచ్చేసి పిల్లలకు వేళ్ల మీద మాతలు పెట్టి ఇట్లాంటి పిచ్చి చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఉపాయంగా సౌమ్యంగా చేయాలి అదే వశిష్ట మహర్షి చెబుతున్నాడు పౌరుషేణయత్న పాలయే చిత్త బాలకం సమతాం సాన్త్వే నాశూ నద్రాగి శనై శనైల్లిగా అక్కడ తాగల నద్రాగి త్వరబడి చేయకూడదు అని ఎలా చేయాలి సాన్త్వనేనా ఓదార్పుగా అనునయంగా చేయాలి పురుష ప్రయత్నం చేయమన్నాం కదా ఉపాయం లేకుండా మోటుగా మనస్సును విరగొట్టరాదు ఈ హెచ్చరికని మనస్సులో పెట్టుకోరామా నీ మనస్సును శుభవాసనల వైపు మళ్లించు ఇదే నీకు ఉపాయం అని వశిష్ఠ మహర్షి చెప్పేటప్పటికీ రాముడు మళ్లీ ప్రశ్నిస్తున్నాడు గురుదేవా నా మనస్సు ఏమో శుభవాసనలోకి పోతుందా అశుభవాసనలోకి పోతుందా పరిశీలించుకుని దాన్ని బట్టి చేయమని మీరు చూస్తున్నారు నా మటుకు నా పరిస్థితి ఎట్లా ఈ మనస్సు ఒక్కోసారి శుభవాసనల వైంపపోతోంది ఒక్కోసారి అశుభవాసనల వైపు పోతోంది బ్యూటీల్లో ఏది బలంగా ఉందో ఏది బలహీనంగా ఉందో నాకే సరిగ్గా అర్థం కావడం లేదు ఇప్పుడు నేనేం చేయాలి ఏదైనా ఒకటి తేలితే కదా మీరు చెప్పిన ఉపాయాన్ని నేను అనుసరించేది నాకు ఎటు తేటం లేదు చేయాలి అని అడిగాడు వైశిష్ఠుడు అన్నాడు మంచి ప్రశ్నేసావయ్యా సమయానికి నేనే చెప్పుండవలసింది ఏం కష్టం లేదు దీంట్లో పూర్వజన్మలో నువ్వు కనుక శుభవాసనలో అశుభవాసనలో ఏదో ఒకటి గట్టిగా గడ్డగట్టించుకున్నావు అది నువ్వు చేసుకున్న అది ఏదైనా ఇవాళ నీకు కావాల్సింది ఏమిటి అంటే శుభవాసన కావాలి పూర్వం ఏం చేసుకున్నా సరే ఇవాళ కావాల్సింది మాత్రం శుభవాసనే అందుకోసం నువ్వేం చేయాలంటే వెనకాల జన్మలో ఏం చేశావో నీ పాత ఖజానాలో ఏ ఏ కర్మలున్నాయో ఆ ఆలోచనలు నీకొద్దు అవి మానేశాయి ఇప్పుడు మాత్రం సద్వాసనలకు అనుకూలమైనటువంటి మంచి వాతావరణాన్ని చుట్టూతా పెంచుకో అంటే ఇప్పుడు దుర్జన సాంగత్యం వదిలేసాయి సజ్జన సాంగత్యాన్ని బాగా పెంచుకో సజ్జనులు చెప్పినటువంటి రీతిగా నీ ఆలోచనలను మలుసుకో సజ్జనులు చెప్పిన రీతిగా మంచి మాటలు నేర్చుకో సజ్జనులు ఏ రకంగా ప్రవర్తించారో ఆ రకంగా నువ్వు ప్రవర్తన నీ నడవడికని సరిదిద్దుకో ఇవాళ్ళ ఈనాడు ఇక్కడ నువ్వు నీ దుర్వాసనలను పూర్తిగా పోగొట్టేసి నీ సద్వాసన నువ్వే గట్టిగా గడ్డగట్టించుకో ఇదే నీకు కర్తవ్యం ఇదే ఉపాయం రామా వశిష్ట మహర్షి అంటున్నాడు వాసనోఘ్యాఘనీ రామ వాసనా సమూహం పూర్వవాసనలనే ఉన్నాయే అవి నీవే నీ పూర్వజన్మలో నీ స్వంత పనుల వల్ల గడ్డ కట్టించుకున్నావు ఆ గడ్డ కట్టించుకున్నవాడేవి నువ్వే ఆనాడు శుభమే గడ్డ కట్టించుకున్నావో అశుభమే గట్టించు గడ్డ కట్టించుకున్నావో ఆ ప్రశ్న ఇప్పుడు మనకొద్దు మనకు కావాల్సిందల్లా ఏమిటంటే ఆ గడ్డ కట్టించిన వాడేవడంటే వాడు నువ్వే ఆనాడు వాడే నువ్వు ఈనాడు ఈ జన్మలో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే శుభమధ్య ఘనీ ఈనాడు శుభకర్మలను ఘనీకరించు గడ్డ కట్టించు గట్టి ప్రయత్నం చేయి పూర్వం శుభాన్ని గడ్డ అశుభాన్ని గడ్డ కట్టించావో అది తెలియదు మనకి ఒకటి మాత్రం తెలుసు ఏమిటంటే దేన్ని గడ్డ కట్టించినా నీ అభ్యాస బలంతోనే నువ్వే గడ్డ అంతవరకు ఖాయం ఇప్పుడు నువ్వు ఆ అభ్యాస బలాన్ని ఆశ్రయించి మళ్ళీ కొత్త పని చేయి అయితే ఏమిటి ఈ మాడు శుభమధ్య ఖనీకురు శుభాన్ని మాత్రమే గడ్డ ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా చేయాల్సింది పూర్వం నువ్వు చేసిన అభ్యాస బలం వల్ల ఒక రకమైనటువంటి వాసనలు ఘనీభవించి ఇవాళ నీకు ఫలితాలు ఇస్తున్నాయి ఈ ఫలితాలను చూసి అయ్యో పూర్వం ఎలాంటి పాడు పనులు చేశానో ఏమో అని చెప్పేసి దాన్ని గురించి విలపిస్తూ కూర్చునే బదులు ఒక సత్యం గ్రహించు ఏమని మంచి అభ్యాసంతో ఏ పనులు చేసినా సరే వాటికి కొంచెం వెనకో ముందో ఫలితాలు వచ్చి తీరుతాయి అని ఎందుకంటే పూర్వజంలో అభ్యాసం గట్టిగా చేయబట్టేగా ఇవాళ మనకి ఫలితాలు వచ్చాయి వాసన రూపంలో అంచేత ఈ ఫలితాలు ఇలా వస్తున్నాయని అది గ్రహించు నువ్వు ఫలితాలు ఇలా వస్తాయన్నటువంటిది ఇవాటి అనుభవం మనకి నిరూపిస్తోంది ఇలా గ్రహించినట్టయితే మనకు వచ్చే లాభం ఏమిటయ్యా అంటే ఇవాళ మనం చేసేటువంటి మంచి ప్రయత్నాలకు కూడా వెంటనే ప్రత్యక్ష ఫలితాలు కనిపించకపోయినా కూడా పూర్వజన్మలో చేసినటువంటి అభ్యాసాల యొక్క ఫలితం ఈ జన్మలో అందుకున్నట్లుగా ఇప్పుడు మనం చేసేటువంటి అభ్యాసాల యొక్క ఫలితం కనీసం వచ్చే జన్మలో అయినా మనకు అందుకొని తీరుతుంది దాంట్లో సందేహం ఉండదు ఈ విశ్వాసం మనకు దృఢపడుతుంది అప్పుడు అయ్యో ఎవరో ముసలాళ్ళు చెప్పేశారండి వాళ్ల మాటలు పట్టుకుని ఇంత శ్రమ ఇంతవరకు ఏమి ఫలితం కనిపించలేదు అసలు దీనికి ఫలితం ఉంటుందో లేదో అనేటువంటి సందేహం నీకు ఉండదు సందేహం లేకుండా గనక సత్కర్మ చేసినట్లయితే ఆ సత్కర్మ మరింత వేగంగా నీకు ముందుకు సాగుతుంది కనుక రామ అన్ని రకాల సందేహాలను వదిలిపెట్టేసి గట్టిగా పురుష ఆశ్రయించి నీ మనస్సును సద్భావనల వైపు మంచి ఆలోచనల వైపు మళ్లించుకో జై గురుదత్త